అది ఏకత్వము సత్యము అని వీడు ఎప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్వృత ఏ జన్మ ఈ జన్మలోనో మరో జన్మలోనో ఎప్పటికైనా తెలుసుకుంటే వాడు అనుకున్న భేదాలన్నీ ఏమైపోతాయి గౌణమై కూర్చుంటాయి కాబట్టి మీరు ఈ భేదము అనేకత్వము ఇది ఎంతవరకు నిలిచి ఉంటుందంటే దానిని మీరు సీరియస్గా పరిశీలించనంత వరకు ప్రశ్నించనంత వరకు నిలిచి ఉంటుంది మీరు దాన్ని అలా గతానుగతి కోలోకహ అన్నట్టుగా దాని వెనకాల ఊరేగింపులో పాల్గొని అలా ఊరేగింపుల మీద ఊరేగింపులు చేసుకుంటూ కూర్చుంటే మీకు భేదము అలాగే ఉంటుంది ఊరేగింపు దేవుడు ఊరేగిస్తున్నాం అసలు ఎవరిని ఊరేగిస్తున్నాం ఆ దేవుడు ఈ ఊరేగింపు ఏమిటి దేవుడికి మనం దేవుణ్ణి పబ్లిక్ షో కింద చేయాలా లేకపోతే ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి ఇలా మొదలెట్టాడు అనుకోండి వాడికి ఊరేగింపులో ఉండడు మేము ఊరేగింపు తీసి వాళ్ళం ఊరేగింపు తీస్తుంటే ఒకసారి మా నాన్నగారు పిలిచి మంచిదమ్మా ఊరేగింపు దేవుడు అంత మంచిదే కానీ అంతకంటే గాయత్రి జపం చేసుకోవటం ఇంకా మంచిది అని చెప్పి ఉపనయనం చేసిన తండ్రి నేను గాయత్రీ జపం చేసుకో ఉంటామని చేశాను ఇంకా ఉపనయనం అయిన తర్వాత కూడా ఊరేగింపులే అని నేను అనుకోలేదు సంధ్యాకాలంలో ఊరేగింపుకు వెళ్ళడం కంటే గాయత్రి జపం మంచిది అని చెప్పాను అప్పటి నుంచి ఊరేగింపు మానేసి ఇంక దాటి వస్తే లాస్ట్ ఊరేగింపు లేకపోతే నేను కాగడా పట్టుకుని ముందు ఉండేవాడిని నిజంగా ఐఎమ్ టెలింగ్ ది ట్రూత్ కాగడాల్లో కూడా మళ్ళీ పంచముఖి కాగడా అని మళ్ళీ ఇది కాగడాల్లో భేదం సింగిల్ ఇప్పుడు దేవుడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ నూనె సిబ్బి ఒకటి ఉంటుంది దాని నిండా నూరు ఉంటే మీరు ఎల్లి కాగడాలైనా వేయచ్చు పంచిముఖి కాగడాలు వేయచ్చు దాంట్లో నూనె ఎంత వచ్చినా వాడాలనుకోండి లేదు పురోజు పూర్తి పూజారి గారు చెప్తాడే ఒళ్ళ నూనె జాగ్రత్త అత్తగట్టే ఎక్కువ లేదు కాగడ చిట్ట చిగురు దగ్గర రావాలి అవ కొట్టేసే తంత పట్టుకుని అప్పుడు కొంచెం కొంచెం చుక్క వేసా ఆ అలా మెయింటైన్ చేస్తూ కాబట్టి వెంకటేశ్వర స్వామికి కాగడాలు పంచముఖి కాగడాలని ఈ కాగడాలని ఆ కాగడాలని పెడతారు వాళ్ళు సొమ్మేం పోయా ఆ తర్వాత గాయత్రి జపం అని చెప్పిన తర్వాత ఇంకా ఊరేగింపులు లేవు గాయత్రి జపమే కాబట్టి భవిష్యత్ వృత్య ముందుకు వెళ్ళి కొలది ఈ వెనకాలన్నది గౌణం అవుతూ ఉంటుంది ఊరేగింపుకి వెళ్ళి కూడా వెళ్తూ ఉంటాడు భవిష్యత్ గౌణం దానికి దృష్టాంతం ఏమిటి యథా ఓదనం పచతి ఓదనం పచతి అన్నది దృష్టాంతం ఈ దృష్టాంతం కన్ఫ్యూజింగ్ దాంట్లో ఉండే భవిష్యత్ వృత్తి అంటే నేను చెప్తాను చూడండి ఓదనం పచ్చి జాగ్రత్తగా వాక్యం చూసి చెప్పకపోతే కన్ఫ్యూజింగ్ అది భవిష్యత్ వృత్తి చెప్తాను చూడండి ఇప్పుడు బియ్యం వేసి నీళ్లలో వండుతున్నాడు వండిన అన్నం అని పేరు కాబట్టి ఓదనం పచతి అని వాక్యం ఓదనమును వండుతున్నాడు ఉండేక వచ్చేది ఓదనం ముందుండేది ఓదనం కాదు ఇప్పుడు ముందుండేది ఏమిటి అనోదనము ఓదనం కానిది ఉంది ఇప్పుడు బియ్యమునందు అనోదనమునందు ఓదన వ్యవహారం చేశాడు అనోదనమునందు ఓదన వ్యవహారం చేశాడు అలా ఇలా చేసేవయా అనోదనాన్ని పట్టుకుని ఓదనమని వ్యవహరించేవేమిటి అంటే భవిష్యత్తులో ఈ అనోదనము ఓదనం అవుతుంది కాబట్టి భవిష్యత్తులో దానికి రాబోయే స్థితిని వర్తమానంలో దాన్ని ఎత్తి మీద వేశాను అని చెప్తాను అలాగే కర్మకాండలో ద్వైతం భవిష్యత్తులో వీడు ఆత్మస్వరూపాన్ని ఉపనిషత్తులు చదివి తెలుసుకుంటాడు అప్పుడేమిటవుతుంది అద్వైతం అవుతుంది ఆ అద్వైతాన్ని భవిష్యత్తులో రాబోయే అద్వైతాన్ని ప్రస్తుతంలో ఉండే ద్వైతం మీద ప్రయోగిస్తాడు నేను కన్ఫ్యూజ్ చేశాను మళ్ళీ చెప్తా అనోదనూ తండూలూ యథా ఓదన వ్యవహార గౌణ తథా అద్వితీయే ద్వైత వ్యవహారో గౌణ ఇప్పుడు తండూలాలని అవి అనోదనములు అనోదనములయందు ఏం వ్యవహారం చేశారు ఓదన వ్యవహారం చేశారు అది గౌణము గౌణము ఓకే సెకండరీ అలాగే ఆత్మచైతన్యము అద్వయము అద్వయమైన ఆత్మ చైతన్యమునందు ద్వైత వ్యవహారం చేస్తారు కర్ణమకాండలో అది గౌడు ఓకే ఇప్పుడు సరిపడిందండి దాన్ని జాగ్రత్తగా సరిపెట్టాలి ఎందుకంటే భవిష్యత్ నృత్యాన్ని గౌడ పదవుల పదం ఆచార్యులు ఓదనం పచితి అని ఓ దృష్టాంతం ఇచ్చారు శంకరు ఇప్పుడు టీకాకారులు కలిసి దాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి ఇంకా అంతకంటే ఎవళ్ళు అక్కడ వివరించేందుకు ఎవరికి గౌరవాదాచార్యులు వివరించరు శంకరులు వివరించరు మనమే వివరణ చూసుకోవాలి అని చెప్తే టీకా గురూణురు గౌణం అంటే అర్థమేంటో తెలిసిన ఆరోపితం ఇప్పుడు అనోదనములయందు ఓదనత్వాన్ని ఆరోపించారు అలాగే అద్వైతమునందు ద్వైతాన్ని ఆరోపించారు ద్వైతము కాని అద్వైతాన్ని ఆరోపించారు ఎలాగైతే ఓదనం కాని దాని ఎందు ఓదనాన్ని ఆరోపించారు అయితే ఇప్పుడు ఓదనం కానీ ఇసకని పట్టుకునే ఓదనం అనరు బియ్యాన్ని పట్టుకునే ఓదన అంటారు ఎందుకంటే ఎప్పటికైనా ఈ ఓదనం అవుతుంది అలాగే ద్వైతాన్ని అద్వైతాన్ని ఇప్పుడు అద్వైతం మీద ద్వైతాన్ని ఎందుకు ఆరోపించారు ఎప్పటికైనా వీడు కర్మను చేసే అంతఃకరణ శుద్ధిని పొందే అద్వైతాన్ని తెలుసుకుంటాడు భవిష్యత్తులో అందుకోసం అద్వైతం మీద ద్వైతాన్ని ఆరోపించాడు వీడి సంస్కారాన్ని బట్టి వీడు అద్వైతానికి యోగ్యుడు కాదు అని తెలుసుకుని ద్వైతాన్ని ఆరోపించి నాయన నువ్వు జీవుడు కదా పరిచ్ఛిన్నుడు కదా వెళ్ళి పూజ చేసుకో జపం చేసుకో చెప్తారు పెద్దలు అలాగ గౌణ వ్యవహారము ఆరోపిత వ్యవహారమే తప్ప అదే పరమార్థమని అనుకోరాదు ఎందుకంటే అలా డివైడ్ చేయటం విడదీయడం విడదీసి ఆ ముక్కలకి వేర్వేరు పేర్లు పెట్టడం పెట్టి వాటి మధ్యన భేదాన్ని గట్టిగా చేయటం ఇది మనస్సు యొక్క పని మనస్సు ఇలాంటి పని చేస్తుంది ఇప్పుడు హిమాలయాల్లో గ్లేషియర్ ఉంటుంది ఆ గ్లేషియర్ కరుగుతుంది కరిగి నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ వచ్చి నీళ్లు ఆ టెర్రైన్ అక్కడ ఉండే ఆ భూమి యొక్క పరిస్థితిని బట్టి ఆ కొండలు రాళ్ళు పరిస్థితిని బట్టి ఓ కొన్ని నీళ్ళు ఇటుపోతాయి ఇంకో కొన్ని నీళ్ళు అటుపోతాయి వీడేమంటాడు ఇది వేరే నది అది వేరే నది ఏదండి వేరు ఏమిటి వేరండి అలకనంద వేరు భాగీరథి వేరు అంటాడు వేరండి ఒకే హిమాలయం ఒకే నీరు ఊరికే ఈ దేశ భేదాన్ని బట్టి అది ప్రవహించినటువంటి స్థానంలో ఉండే భేదాన్ని బట్టి నువ్వు భేదం ఎక్కడ పట్టుకొచ్చావు అలకనంద వేరు భగీరథి వేరు అంటాడు ఈ రెండు కలిసిన తర్వాత ఉన్నది మళ్ళీ వేరు అంటాడు అది మళ్ళీ అక్కడెక్కడో విడిపోతుంది సముద్రానికి ముందు అవన్నీ మళ్ళీ వేరు అంటాడు ఇప్పుడు రాజమండ్రి దగ్గర గోదావరి విడిపోతుంది విడిపోయి ముక్కలవుతుంది ముక్కలైతే ఇది వశిష్ఠ ఇది వాసిష్ఠ గోదావరి అది కుషిక కౌశిక గోదావరి అది మరో గోదావరి అది మరో గోదావరి అని పేర్లు పెట్టి మేమేమో పుష్కరాలు వచ్చినప్పుడు ఈ గోదావరిలు తిరిగి అన్నింటిలోనూ తన స్నానాలు చేసి వచ్చేవాడు కర్మకాండ అంటే మరి అలాగే ఉంటుంది కాబట్టి ఆ డివైడ్ అండ్ పర్టికులర్ ఐస్ ఇది వైదిక సంప్రదాయం వైది వేదంలోనూ కర్మకాండంలో అలాగే ఉంటుంది ఇంకా లోకంలో అయితే చెప్పనే కంలేదు లోకంలో వాడు ఏం చేస్తాడంటే ఒకే ఐటమ్ని తయారు చేస్తాడు తయారు చేసి కొన్నింటికి సేల్ అని అని లేబులు పెడు సే లేబులు వేసి వాటిని బయట పెడతాడు మరి సూపర్ క్లాస్ అని లేబులు వేసి అక్కడ పెడతాడు సూపర్ డేలక్స్ అని లేబులు వేసి అక్కడ పెడతాడు మరికొన్నిటికి డేలక్స్ అని లేబులు వేసి ఇక్కడ పెడతాడు ఇలా ఎందుకు పెడతాడంటే ఎవడి మానవుడు మస్తిష్క అన్నీ ఒకటే ఐటమ్ ఏమీ తేడలేదు అన్ని షర్ట్లు ఒకటే షట్లు ఈ పేర్లు మార్చి వాడు సేల్ అన్నా అదే అమ్ముతాడు సూపర్ డైలక్స్ అన్నా అదే అమ్ముతాడు వీడికేమో భిన్న భిన్నంగా వీడు లెక్కేసుకుంది అలా ఉంది కాబట్టి నేను జీన్ ప్యాంట్స్ విషయంలో నాకు ఒక ఆయన చెప్పాడు అరవింద్ జీన్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది అప్పట్లో అది ఒక్కటే ఫ్యాక్టరీట జీన్ గుడ్డ తయారు చేసి అది ఒక్కటే ఫ్యాక్టరీ తర్వాత చాలా వచ్చేవి ఉంటాయి వాళ్ళు చేస్తారంటే జీన్ తాండ్లు తాండ్లు అలాగా నేసేస్తారు నేసేసి వీటికి రంగులు వేరు రంగులు వేస్తారు వేసి అంటే ఒక్క తానుని తాను అంటే కొన్ని ఒక టెన్ థౌజండ్ మీటర్స్ జీన్ నేసేసి దానికి పది రకాల షేడ్స్ రంగులు వేస్తాడు వేస్తే టెన్ డిఫరెంట్ జీన్స్ తయారవుతాయి ఎక్కడి నుంచి వచ్చే జీన్స్ అని అని ఒకటే కాబట్టి ఈ భేద దృష్టి అన్నది మానవుని యొక్క మనసు అలా పనిచేస్తుంది అయితే సత్యానికి భేదానికి చుక్కెదురు భేదము సత్య విరుద్ధము ప్రకృతి ఒకటి ప్రకృతి అంతా ఒకటి సత్యము ఒకటి ప్రాణము ఒకటి సత్త ఒకటి చైతన్యము ఒకటి ఆనందము ఒకటి పరబ్రహ్మం ఒకటి అది అది సత్యం మీరు ఏ దృష్టిలో చూసినా అదంతా ఒకటే మీరు దాన్ని విడగొట్టేయడానికి చూస్తే భూగోళం ఒక్కటి భూగోళం ఒక్కటి దాంట్లో నూట డెబ్భై దేశాలని మీ కల్పన భారతదేశం ఒక్కటి దాంట్లో పాతిక రాష్ట్రాలని మీ కల్పన అలాగనమాట ఇదంతా కూడా మానవ మస్తిష్కం కల్పించుకున్నది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు భేదమే లేదు కనుక భేదము సత్యం సత్య విరుద్ధము ఇప్పుడు ఒక అహంకారం ఉంటుంది దేహాభిమానం చేత పుట్టిన ఒక అహంకారం అది తత్వం కాదు అది మిథ్య సినిమా తెర మీద బొమ్మలాంటిది అది దానికి ఒక స్పేస్ ఉంటుంది ఈ దేశంలో ఉన్నాను ఒక కాలం ఉంటుంది ఈ కాలంలో ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాను ఆ ఆ దేహాభిమానంతో కూడిన అహంకారానికి దేహానికే ఉండవు దేహాభిమాన ప్రయుక్తమైన అహంకారానికి ఉంటాయి ఇవన్నీ అలాగే ఆ అహంకారానికి ఒక షేప్ ఉంటుంది ఆకారం నేను పురుషుణ్ణి స్త్రీని నల్లవాణ్ణి తెల్లవాడిని ఇంకా ఇవ్వో దానికి ఒక పేరు ఉంటుంది ఈ అహంకారము దేహప్రయుక్తమైన అహంకారము ఓ తారీఖునాడు ఆరంభమవుతుంది మరో తారీఖునాడు ఎండ్ అవుతుంది ఈ రకంగా కల్పితమైన మిథ్యాహంకారాలకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి తప్ప ఆ పరమాత్మ చైతన్యము ఏది పరమార్థమో దాని ఎందు దేశము దేశభేదం లేదు కాలభేదం లేదు దానికి పేరుండదు దానికి ఆకారం ఉండదు దానికి ఆది ఉండదు అంతం ఉండదు ఈ భిన్న భిన్న వ్యక్తులన్నిటినీ ఈ భేదములనన్నిటినీ అది తన ఎందు కలిగి ఉంటుంది ఎలాగైతే ప్రకాశము సినిమా తెరలో మీకు కనపడే క్యారెక్టర్స్ అన్నీ అదే ప్రకాశంలో ఉంటాయి దీనికి ఇంట్రెస్టింగ్ దృష్టాంతం బృహదార్కులను ఇచ్చారు యథా శంఖస్య ధ్వాయమానస్య యథా దుందుభే హే హన్యమానస్య ఇలాగంటి దృష్టాంతాలు ఉన్నాయి వీడు దుందుభుని వీడు వాయిస్తూ ఉంటాడు వాయుస్సు అంటే పక్కన కూర్చుని తది గణతం తది గణతం తా తా ఏమిటి ధీ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చేయి తాను ధీలో శబ్దం అదే తా అంటే ఏమిటి శబ్దమేనా ధీ అంటే శబ్దమేనా గీ అంటే శబ్దమేనా సో శబ్దము అనేది తెలుసున్నవాడే అది శబ్దం అవుతుంది అంటాడు బాగా శాస్త్రాలన్నీ బాగా చదివినవాడే ఉంటాడు తది గిణతం తది గిణతం అంటాడు తా వేరు ధీ ఏమిటి వేరు ఈ భేదము కల్పితము ఏకత్వమే సత్యము అని ఆ విధంగా కాబట్టి ఇప్పుడు శబ్దము అనేది సత్యం ఏదైతే కలదో మీరన్న తదిగినత్వం అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి అదే శబ్దంలో ఉన్నాయండి తదిగినతం ఒక్కటే నాకు గుర్తుంది ఇంకా వాళ్ళు ఇంకా చాలా చెప్తారు అది ఒక్కటే కాదు ఇంకే చెప్తారు ఓ మృదంగ పండితుడు వచ్చాడు పండితుడు వచ్చి ఆయన మృదంగంలో ఏవో రకరకాలు వాయించాడు వాయించి మీకు ఇంకొక స్కిల్ చూపిస్తాను ఏమిటంటే ఆ స్కిల్లు ఈ వేదం ఘనపాఠీయులు ఘన చెప్పినట్టుగా తదిగినతోం దిగిణితం గిణితం నితోం తోం తది తది తది అంటే ఇవన్నీ అలా చెప్పేసుకుంటూ పోతున్నాడు అరగంట సేపు మళ్ళీ వద్దన వాయించడు ఊరికే చెప్పడమే ఆయన మహావేగంగా చెప్పాడు దాంట్లో ఇవో మరి చాలా లోతైన అంశాలు ఉంటాయి అదో శాస్త్రం ఇప్పుడు మనకంటే అది దాని మీద ఆకర్షణ మనకి లేదు కానీ మరి దాన్నే అధ్యయనం చేసి వాళ్ళు బోలందమన్నారు అదో పెద్ద శాస్త్రం అని ఆయన అలా వీళ్ళందరూ సపోర్ట్లు కొట్టారు ఆయనకి పెద్ద గవర్నర్ ప్రసంగం రోజు అవార్డు ఇచ్చినా ఆయనకే ఇస్తాను ఈ ఏకత్వం వాడికి ఏమి ఉండదు ఏ అవార్డు అక్కర్లేదు ఇప్పుడు ఇంకేం ఉండదంటే ఉండాలని నా కాదు అంతా ఏకం పాకం ఉన్న వాడికి ఇంక అవార్డు ఏమి ఇస్తారు భేదం ఉంటేనే అవార్డులు వస్తాయి భేదం లేకపోతే అవార్డులు ఉండేది ఏమి ఉంటాయి కాబట్టి కనుక ఈ పరమా పరమసత్యము అది అది ఒక్కటి మీరు దాని ఎందు కల్పించుకున్న భేదాలన్నీ దాని ఎందు మీరు చూడవచ్చు మీ అభ్యంతరం మీ ఒప్పుకుంటే భేదాలని చూడండి ఆ భేదాలన్నీ దానిలో అంతర్గతమయ్యే ఉంటాయి ఆ భేదాలని అదే ప్రకాశింపజేస్తూ ఉంటుంది అవలా కనపడతాయి పోతూ ఉంటాయి కాబట్టి మీరు వాటిని ఆరోపించుకున్నంతకాలము గౌణంగా స్వీకరించవచ్చు మీరు సత్యాన్ని తెలుసుకుని భేదాలన్నీ పక్కన పెడితే బస్ ఓవర్ ఆ కర్మకాండ వాక్యముల యొక్క పర్పస్ పూర్తయిపోయినట్టే తర్వాత నహీ భేదవాక్యా కదాచిదీ ముఖ్య భేదార్థత్వముపద్యతే శంకరులు మరి అలా చెప్తారు హీ ఎందుకంటే చూడండి భేదం చెప్పి వాక్యానికి ఎక్కడైనా సరే ముఖ్యార్థత్వం అర్థత్వం కుదరదు అదే పరమసత్యము అదే ప్రైమరీ మీనింగ్ అని చెప్పడం కుదరదు ఎక్కడైనా సరే నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన భిక్షిని పిలిస్తే ఆయన ఆయన పన్నెండో అంతస్తులో బాంబేలో పన్నెండో అంతస్తులో ఆయన పెంట్ ఆయన స్వంత హౌసు పదకొండు అంతస్తులు బిల్డరు పదకొండు అంతస్తులు బిల్ కట్టేసి ఫ్లాట్లోని అమ్మేశారు అయితే లిఫ్ట్ ఈయన పెట్టాడు కదా లిఫ్ట్ ఈ లిఫ్ట్కి ఆయన ఏం చేశాడు లిఫ్ట్ వెళ్ళేటువంటి ఆ వాల్ ఉంటుంది చూసారా ఈ లిఫ్ట్కి గ్లాస్ డోర్ పెట్టాడు ఈ లిఫ్ట్ వెళ్తూ ఉంటుంది ఆ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేపటికి ఆ వాల్ అవతల వైపున లిఫ్ట్కి అవతల వైపున ఆ వాల్ మీద సూర్యుడు బొమ్మ ఉంటుంది ఆదిత్యోపాసన నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే మళ్ళీ ఇంకో బొమ్మ ఉంటుంది అది సూర్యుడిదే మళ్ళీ మూడోది సూర్యుడే పన్నెండోది కూడా సూర్యుడే స్వామీజీ చూడండి ఇదిగో సూర్యుడు ఇదిగో సూర్యుడు పన్నెండు సూర్యుడే ఒక సూర్యుడికి ఇంకో సూర్యుడికి పోలిక ఉండదు తేడాలు ఉంటాయి ఓవరాల్గా సూర్యుడే కిరీటము పట్టు వస్త్రాలు పురుషాకారము ఇవన్నీ ఉంటాయి కానీ భేదాలు ఉంటాయి ఏమిటండి ఇంతమంది సూర్యులను ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా నువ్వంటే ద్వాదశ ఆదిత్యులు అని చెప్పాడు పన్నెండు మంది సూర్యులు అంటే దానికి ఏవో ఏవో పురాణ డిస్క్రిప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఈ సూర్యుడికి పేరు ఆయన ఏమో ఎర్రటి వస్త్రం కట్టుకుంటాడు అక్కడ ఎర్రటి ధోతి కట్టుకుని ఉంటాడు ఆ సూర్యుడు ఇంకో సూర్యుడు ఈ సూర్యుడు మళ్ళీ వేరు చైత్ర సూర్యుడు వేరు వైశాఖం సూర్యుడు వేరు ఈయన విశాఖ నక్షత్ర సంబంధంలో ఉంటాడు ఈయన పచ్చటి వస్త్రం కట్టుకుంటాడు ఈయనకేమో పొంగలి నైవేద్యం పెట్టాలి అని అలా ఉంటుంది ఇంకా అలాగ అదంతా ఉంటుంది ఈ పన్నెండు సూర్యులు అయిన దిగం ఇది బాగానే ఉంది తర్వాత నేను వెళ్ళి భిక్ష చేసి వచ్చేసాను ఈ పన్నెండు సూర్యులు చూసి తర్వాత నేను ఎక్కడో చూశాను ఎక్కడ చూశానంటే ఏమనుందంటే పన్నెండు సూర్యులను అలా ఆరోపిస్తారు పన్నెండు సూర్యులు కాదు పన్నెండు మాసాలు ఒకే సూర్యుడు అని ఉంది పన్నెండు మాసాలు ఎందుకు వచ్చాయి అంటే ఆ ఋతుధర్మాలను బట్టి పరిశీలించి ఋతు ధర్మాలు ప్రకృతి ధర్మాలు మారుతున్నాయి ఈ మార్పుని బ్రాడ్గా మనం సిక్స్ కేటగిరీస్ చేయచ్చు ఆ ఒక్కొక్క కేటగిరీలో ఉన్నటువంటి లక్షణాలు ఇన్ని రోజులు ఉంటున్నాయి అది అలా వ్యవస్థ చేసుకున్నారు ఋషులు ఆ వ్యవస్థ దా గొప్పది అంచేతను ద్వాదశ మాసాలు వచ్చాయి తప్ప ఈ ద్వాదశ మాసాలకి మూలం ఒకే ఆదిత్యుడు కాబట్టి ద్వాదశాదిత్యాహ అని వా వాక్యం వచ్చేసింది దాంట్లో ఉండే స్పిరిట్ తీసుకోవాలి కానీ పన్నెండుగురు సూర్యులు అలా ముక్కల ముక్కల కింద వేరువేరుగా ఒక చోట కూర్చుని ఉన్నారు ఒక నెల తర్వాత ఒకళ్ళు డ్యూటీ షిఫ్టులు మారుతూ ఉంటారు చూడండి అలా మారుతారు అని ఆయన అనుకుంటాడు ఆయన అలాగే స్వీకరిస్తాడు ఈ సూర్యుడు డ్యూటీ అయినట్టు నేను వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకో సూర్యుడు వస్తాడు నేను మళ్ళీ పదకొండు నెలల తర్వాత వస్తుంది డ్యూటీ బాగానే ఉంది ఈ డ్యూటీ కూడా మళ్ళీ పదకొండు నెలలు విశ్ నిద్రపోతూ ఉంటాడు మళ్ళీ అప్పుడు వస్తాడు డ్యూటీ అదే నిత్యం అనుకోకూడదు ఎప్పుడు కూడా భేదవాక్యములకి తాత్పర్యం ఏదో తీసుకోవచ్చు ఆరోపితముగా గౌణంగా ఉంటుంది అదే ముఖ్యార్థమని మాత్రం మీరు స్వీకరించడానికి వీలు లేదు ఒక పెద్ద సిద్ధాంతం దీంట్లో రెండు ఉంటాయి లెటర్ అండ్ స్పిరిట్ అని ఉంటాయి లెటర్నే పట్టుకుంటాడు వాడిని లిటరల్ అని అంటారు ఈ పోయి అవి వస్తుంది వాడుకుండే ఆ లక్షణానికొ పేరుంది దాన్ని లిటరాలిటీ అని అంటారు అలా అంటారు ఇంగ్లీష్లో ఏ లెటర్ కాదయ్యా లెటర్లో నీకు భేదం కనపడుతుంది స్పిరిట్ ముఖ్యం స్పిరిట్లో ఏకత్వం ఉంటుంది స్పిరిట్ కావాలి అని అంటాడు ఇంకోహడు వాణ్ణి స్పిరిచువలిస్ట్ అంటారు కాబట్టి స్పిరిచువలిస్ట్ వెర్సస్ లిటరల్ పెర్సన్ ఈ లిటరల్ గాయ్ ఈజ్ ఆల్వేజ్ ఎ రెలిజియస్ గాయ్ వెరీజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫిలాసఫిలాసఫర్ వీడు ఈ రెలిజియస్ గాయ్ ఉంటాడే వీడికి ఫిలాసఫర్ని చూస్తే వాడికి లో కూడా వాడికి అనాదరం కూడా వాడి హాస్టైల్గా ఉంటాడు జ్ఞానశత్రవహాని జ్ఞానము అంటే ఏకత్వము జ్ఞానము అంటే కొంత వ్యతిరేక భావం ఉంటుంది ఎవరికి వాళ్ళకుంటుంది కర్మ వాళ్ళకు ఉంటుంది యోగా వాళ్ళకు ఉంటుంది తర్వాత భక్తి వాళ్ళకుంటుంది వీళ్ళ ముగ్గురికి కూడా అంటే కర్మ అంటే ఏమిటో సరిగ్గా తెలియకపోవడం చేత కర్మ వాళ్ళకు ఉంటుంది యోగా యొక్క తాత్పర్యం తెలియకపోవడం చేత యోగా వాళ్ళ హఠయోగా వాళ్ళకు ఉంటుంది తర్వాత భక్తి అంటే ద్వైతం ఉండకపోతే భక్తి ఏమిటనే భ్రమపడే భక్తులకి వాళ్ళకి అలా ఉంటుంది ఈ జ్ఞానమునందు వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు జ్ఞానముందు హాస్టైల్గా ఉంటారు అంచేతే వాళ్ళతోటి మనం జ్ఞానప్రసంగం చేయకూడదు ఆయన ఏమిటి కర్మలోవి బాగా జరుగుతున్నాయా దక్షిణలోవి బాగా ఉన్నాయా అని అలాంటి ప్రసంగం చేయాలి మనం కూడా ఏదైనా దక్షిణిస్తే ఆ స్వామీజీ మంచివాడని పాపం సంతోషిస్తారు అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞాన ప్రసంగం చేస్తే వాళ్ళు కంగారు పిలుపుతారు ఒకసారి నేను మహా పెద్ద పొరపాటు వంటి చేశాను ఏంటంటే ప్రాచ్య గోదావరి వేదశాస్త్ర పరిషత్తున ఉంటుంది మంచి పండితులు వేద పండితులు వాళ్ళు వస్తారు వాళ్ళది కృష్ణాష్టమి నాడు వేదసభ అవుతుంది నేను ఆ టైంలో ఇండియాలో ఉన్నాను కృష్ణాష్టమి ముందు రోజు ఎవళ్ళైనా ఇన్వైటెడ్ స్పీకర్ని పిలిపించి స్పీచ్ చెప్పించడం వాళ్ళకి అలవాటు ఉంది ఆ అలవాటు ఎందుకు వచ్చింది ఆ వేదసభ నిర్వహించే కమిటీలో వేద పండితులు ఉంటారు శాస్త్ర పండితులు ఉంటారు లౌకికుడు ఒకడిని పెట్టుకుంటారు ఈ లౌకికుడు ఎందుకంటే చందాలు వసూలు చేయడానికి చందాలు ఇవ్వడానికి ఒక ధనవంతుడిని చూసిపెట్టుకుంటారు అతను కొంత యాక్టివ్గా పది మంది దగ్గర చందాలు వసూలు చేసుకొస్తే ఆయన కూడా కొంత ధనాన్ని అప్పుడు ఈ శాస్త్ర పండితుడు ఈ వేద పండితుడు వీళ్ళందరూ ఉంటారు ఈ లౌకికుడికి ఒక మోడర్న్ స్పీచ్ కూడా ఒకటి ఉండాలని ఆయనకి పట్టుదల ఆయన ఏం చేశాడు వెంటనే వాళ్ళని వాగపు చేశాడు వాకపు చేస్తే వాళ్ళు చెప్పారు ఇలా స్వామీజీ ఒకడున్నాడు ఆయన కొట్టుకుండా నన్ను నా పేరు పెట్టారు నేను ఆ టైంలో కాకినాడలో ఉంటే ఆయన ఆయన ఎక్కడో విన్నాడు ఉపనిషత్తుతో దేనో ఈశావాస్యోపనిషత్తు మీద ప్రసంగం చేయాలి మహాత్మా అని వచ్చి నాకు నిన్న ఈశావాస్యోపనిషత్తు మీద ప్రసంగం అంటే ఎన్నిక వేళాకూలంగా ఉందేమాయ గైం ఇచ్చి ఈశావాస్యోపనిషత్తుంది ఈశానే మాటకి సరిపడదు ఆ ప్రసంగ మరమరాలు తిన్నట్టు అనుకుంటున్నావా ఈశావాస్యోపనిషత్తు అంటేనే అని నేనంటే అలా కాదు మహాత్మా మీరు ఏదో రకంగా నాకు ఆది వినాలని కోరిక నువ్వు టాపిక్ వేసుకో నేను ప్రేమతోటే అంగీకరించాను అవుట్ ఆఫ్ లవ్ ఎగ్రీడ్ ఈశావాస్యమిదం సర్వం డాష్ డాష్ డాష్ అది టాపిక్ మొత్తం మంత్రం కూడా కాదు అంతే ఆ మొక్క మొత్తం మంత్రం అవ్వదు ఇది టాపిక్ వేసుకోమని చెప్పాను నేను వెళ్ళి పాఠం చెప్పాను ఈశావాస్యం ఏదో సర్వం మాకు టైం ఎంత అడిగాను గంట పది నిమిషాలు గంట ఈశావాస్యం ఏదో సర్వం అని చెప్పాను చెప్తే ఆ వేద పండితుడు ఒక ఆయన కూర్చున్నాడు స్టేజ్ మీద విద్యారణ భాష ఆయన ఆయనకి ఒళ్ళంతా కూడా కారం రాసినట్టయిపోయి నా లెక్చర్ అయిపోయిన వెంటనే ఆయన నేను చెప్పిన దాన్ని ఖండించేసాడు నేనేం మాట్లాడలేను ఇలాగ అంతా ఏకంపాకం అని చెప్తారు వీళ్ళు అలా ఎలా కుదురుతుంది ఇలా ఇలాగే అయినట్లయితే పాపం లేదా పుణ్యం లేదా భయం లేదా భక్తి లేదా అన్నది అంటే అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అని ఏదో ఇంకా నేనేం మాట్లాడలేను అంత బాగానే ఉందని ఎవరిదాన్ని పోయాం ఇంకెప్పుడు నెవర్ అగెయిన్ ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ది ఫైనల్ ట్రూత్ వాళ్ళు భేదవాక్యాలకు అలవాటు పడి ఉంటారు ఆ భేదవాక్య వేదంలో నుంచి ఇంతంత పొడుగు వాక్యాలు కోడ్చేస్తాడు ఆయన నాకు భేదవాక్యాన్ని ఇంత పొడుగు వాక్యాలు కోడ్చేస్తాడు స్వరంతో సహా కోర్చేస్తాడు కోట్ చేస్తే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అవును ఎంత బాగా చెప్తున్నాడు అనుకుంటారు ఆయన వీడియో ఏమిటి ఈశావాస్య మీద సర్వనో చిన్న సాగతీశాడు అని అనుకుంటాడు కాబట్టి భేదవాదుల జోలికి వెళ్ళకూడదు దండం పెట్టి వాళ్ళకి ఏదైనా మనం సేవ చేసేయటం అంతే తప్ప ఎనివే సో నహి భేదవాక్యా కదాచిదీ ముఖ్య భేదార్థత్వం ఉపపద్యతే భేదవాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటి తాత్పర్యము ముఖ్యమే ముఖ్యమే భేదమే ముఖ్యము అదే వాటి అర్థము అని ఎన్నడూ కూడా కుదరదు స్వాభావిక అవిద్యావ ప్రాణి భేద దృష్ట్యనువాదిత్వాత్ ఆత్మభేదవాక్యానం మరి ఈ ఆత్మ ఆత్మ వీడు వేరు వాడు వేరు అని వాక్యాలు ఉన్నాయి కదా మరి ఆ వాక్యాలు ఎందుకున్నాయంటే చూడండి మనిషి పుట్టడంతో అజ్ఞానంతో పుడతాడు స్వాభావిక పుట్టుకతోటి వీడికి వచ్చిన సంపద అజ్ఞానం అవిద్య స్వాభావికమైన అంటే నైసర్గికమైన నైసర్గికోయం లోకవ్యవహార బ్రహ్మసూత్ర భాషల్లో మొదటి వాక్యం పుట్టుక అలా పుట్టడమే అజ్ఞానంతో పుడతాడు ఆ అజ్ఞానం వల్ల ప్రాణులు వేరు వేరు అనే దృష్టి విడికి స్థిరం అవుతుంది ప్రాణి భేద దృష్టి ఉంటుంది ఆ దృష్టిని అనువాదం చేస్తుంది శృతి ఎందుకంటే వీళ్ళు భిన్న భిన్నములుగా ఉన్నాము అని అనుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి అంతా అభేదమే అని చెప్తే వాడు తెలుసుకోలేకపోతాడు వాడిని క్రమక్రమంగా ముందుకు తీసుకురావాలి ఒకేసారి ఇప్పుడు ఆకాశం నీలంగా ఉంది అన్నాడు అనుకోండి ఒక పిల్లాడు పదేళ్ల పిల్లాడు అరే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఆకాశానికి రంగు ఉండదు అని మీరు అంటే స్కాటరింగ్ ఆ ఫ్లైట్ అంటే ఏమిటో వాడికి తెలీదు ఆకాశానికి రంగు ఉండదు అంటే ఏమిటంటే అలా అంటారు ఎవరుకుండా కనపడుతుంది కదా అని వాడు కంగారు పడతాడు వాడు పొగరమూతయితే మిమ్మల్ని వేళాకొలం చేస్తాడు వాడు అమాయకుడు అయితే కంగారు పడతాడు నేను నాలో తప్పే ఉందని భ్రమపడతాడు లేకపోతే రాంగ్ నోషన్ పెట్టుకుంటాడు చేత వాడితో అవునమ్మా ఆకాశం నీలంగా ఉంది కదా అలాగే కనపడుతుందా మనం ఇంకో లాగే కనబడుతుందిరా నాకు అలాగే కనపడుతుంది కానీ మనం ఆలోచించాల్సి ఉంటుంది మన చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే కదయా మరి మన చుట్టూ ఉన్నది ఆకాశము ఆకాశము ఒకటే వేరువేరుగా ముక్కలకేమీ లేవు డిఫరెన్సెస్ ఏమున్నాయి మధ్యలో అడ్డులు ఏమి కదా మన చుట్టూ ఉన్న ఆకాశం నీలంగా లేదు అక్కడ ఆకాశం నీలంగా ఉంది అంటే మరి ఆకాశం ఓచోట నీలంగానూ ఓ చోట నీలంగా లేకపోవడము అలా ఉంటుందా అదేదో ఇంకేదో ఉండుంటుంది కానీ కనపడడం అయితే మనకు ఎస్ అని మనం అంటే వాడు పాపం ముందుకు ఆలోచించి వెళ్తాడు కాబట్టి ఈ అజ్ఞానం చేత భేదము ప్రాణి భేద దృష్టి ఏదైతే ఉందో దాన్ని శృతి అనువాదం చేసిందంటే మనం పొరపాటుగా తెలుసుకుంటున్న మరోసారి ఉటంకించింది ఉటంకించి మనతో ఆ పొరపాటుని కొద్ది ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఫైనల్గా ఖండిస్తుంది अंतका भेदवाक्यम तात्पर्य लेपनिषत्सु उत्पत्ति प्रलयादिवाक्य जीवपरमात्मो एक प्रतिपादयिषित अ कर्मकांड परस्थित इक इक्की रही इकड इह अंत उपनिषत् ఈ ఉపనిషత్తు అద్వైత ప్రకరణం ఇది ఈహత్యం ఉపనిషత్సూ ఈ ఉపనిషత్తుల్లో ఏముంటాయి ఉత్పత్తి వాక్యాలు ఉంటాయి ప్రళయ వాక్యాలు ఉంటాయి ఏదో వాయిమాని భూతాన్ని జాయంతే ఇలాంటి వాక్యాలు ఉంటాయి ఈ వాక్యాలను మీరు జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళిపోతే జీవుడికి పరమాత్మకి అభేదాన్నే బోధిస్తాయి ఏమని చెప్తాయి వీ నేను జీవుడిని అంటే రే నువ్వే కాదురా వాళ్ళందరూ కూడా జీవులైనా అవును వాళ్ళందరూ జీవులు నువ్వు వాళ్ళు వేరు వేరు అవును దేవుడు ఉన్నాడు ఉన్నాడు పైన ఈ జీవులందరూ అదే నుంచే వచ్చారు అంటే అవును మరి కారణము కార్యము కారణం కంటే కార్యం భిన్నంగా ఉండగలుగుతాయా భిన్నంగా కనబడుతున్నది నీకు కనపడుతున్నాయి నాకు కనపడుతున్నాయి ఉండగలుగుతాయా అని అలా వివరపెడతారు అనువాదం చేసి ఫైనల్గా ఏకత్వం ఏమైపు నడిపిస్తారు ఇక్కడ ఆ ఏకత్వాన్ని ప్రతిపాదించటమునందే తాత్పర్యము ఇప్పుడు ఇక్కడ ఒక మౌలికమైన ప్రతిపాదన ఉంది ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతి అని పదే పదే చెప్తున్నారు కదా ఆ పరబ్రహ్మ నుండి ఈ భిన్నములైన జా పుట్టింది అంటే వేరువేరు జీవులన్నీ పరబ్రహ్మ నుంచి పుట్టేయి అని చెప్పారు కదా అంటే పరబ్రహ్మ కారణము జీవుడు కార్యము ఈ కారణ కార్యములను బట్టి భేదం వచ్చింది ఆ భేదాన్ని మనం స్వీకరిస్తూ కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కాజ కారణకార్యముల మధ్య భేదము ఎంతవరకు కరెక్టు కారణకార్య భేదాన్ని మీరు పరీక్షకు పెట్టాలి వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే కార్యం కారణాత్ అనన్యం అది వాళ్ళ సిద్ధాంతం కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అది వాళ్ళ సిద్ధాంతం అది వాళ్ళ సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు పిండి తీసుకుని శనగపిండి తీసుకుని శనగపిండో లేకపోతే గోధుమ పిండో తీసుకుని దానికి పంచదార కొంత మోతాదులో కలిపి నీళ్ళో నూనో ఏదో చల్లి దాన్ని కొంచెం ముద్దగా చేసి ఈ ముద్ద నుంచి చీలకలు గుర్రాలు అన్నీ చేస్తాయి ఇప్పుడు ఈ చిలకలు గుర్రాలు ఇవన్నీ ఉన్నాయే ఈ బొమ్మలు ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకే ముద్ద నుంచి వచ్చాయి బొమ్మలు అనేకం కానీ వచ్చిన ముద్ద ఒక్కటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ చిలక అన్నాడు ఈ చి చిలక అంటారు వాటిని తినేది బొమ్మ ఈ పంచదార చిలక అని కూడా అంటారు ఈ చిలక ఆ ముద్దకంటే వేరుగా ఉందా అని ప్రశ్న అంటే వీడ్ ఉంది ఎందుకంటే దీనికి చిలకనే పేరు ఉంది ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ రూపాన్ని బట్టి వచ్చింది కాబట్టి ఆ నామము ఆ రూపము దీనికి పెట్టాం కనుక ఆ ముద్దకు లేవుక నామము రూపము ముద్దకు లేవుగా దీనికి ఉన్నాయిగా కాబట్టి ఇది వేరుగా ఉంది అంటాడు దాంతో కారణకార్య భేదాన్ని వీడు కల్పిస్తాడు దేవుడి నుంచే అంతా వచ్చిందనే ఒప్పుకుంటాడు అయినా కూడా భేదాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రకంగా ఈ భేదాన్ని యథార్థమని స్వీకరించటము ఈ భేదాలన్నిటికీ ఓ కారణం ఉందని చెప్పడము ఆ కారణం కంటే ఇవి భిన్నంగా ఉన్నాయని చెప్పటము ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పన తప్ప వేరే కాదు ఎందుకంటే సిద్ధాంతం ఏమిటి కారణము కార్యము ద్వైతమును స్థాపించవు ఇప్పుడు మీ ముందు నెక్లెస్ పెడతా ఎందుకంటే ఈ నెక్లెస్సు బంగారం అనే కారణము నుంచి పుట్టిన కార్యము అని ఇప్పుడు ఏమైంది అక్కడికి బంగారం ఒకటి నెక్లెస్ ఒకటి బంగారం కారణం నెక్లెస్ కార్యం ఇంత కథ చెప్పి మీరు ద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారా అక్కడ ద్వైతం ఉందా అక్కడ మీరు కళ్ళు మూసేసుకున్నావు లేకపోతే అది ఇక్కడ పెట్టి పైకి చూస్తూనో ఉపన్యాసం చెప్పేస్తే ఆ ఉపన్యాస వాక్యాలన్నీ అలా అనిపిస్తాయి అక్కడ రెండు ఉన్నాయి కారణము కార్యము బంగారము నెక్లెస్ అని అనిపిస్తుంది ఉన్నాయా అక్కడ రెండు రెండింటి గురించి మీరు మాట్లాడుతున్నారే కానీ అక్కడ ఉన్నదో ఒకటే ఒకే వస్తువు మీద ద్వైతాన్ని వీడు ఆరోపించుకున్నాడు సో కారణకార్యముల యొక్క ద్వైతము ఆరోపితము కాని యథార్థము కాదు తర్వాత ఈ ద్వైతము ఈ విధంగా ఆరోపిస్తే దాన్ని ప్రకాశింపజేసి చైతన్యమే వీడు అద్వైతాన్ని తెలుసుకున్నాడు అనుకోని సత్యాన్ని ఆ సత్యాన్ని ప్రకాశింపజేసిది చైతన్యమే ఈ అభేద భేదాన్ని వీడు కల్పించుకుని ఆ భేదాన్నే సత్యమని వీడు అనుకుంటూ ఉంటే ఆ జ్ఞాన కల్పితమైన భేదాలని ప్రకాశింపజేసి ఇది ఆత్మచైతన్యమే ఆత్మచైతన్యంలో అన్నీ సంభవమే మీరు అజ్ఞానంతో ఉండాలంటే కూడా ఆత్మచైతన్యం అంగీకరిస్తుంది మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారంటే దానికి కూడా అంగీకరిస్తుంది కాబట్టి ఈ భేద దృష్టి అలా కొనసాగిపోతూ ఉంటుంది సో తర్వాత ఇంకొకటి ఏంటంటే అజ్ఞానులు ఎలా ఉంటారంటే జగత్తంతా భిన్న భిన్నములుగా దర్శిస్తారు వాటిలో వాటికి మళ్ళీ ఇది కారణం ఇది కార్యం ఇది కారణం ఇది కార్యం డివైడ్ చేసి కూర్చుంటారు జ్ఞాని జ్ఞాని యొక్క దృష్టి ఉంటుంది ఇన్ని కారణాలు లేవు ఒకే ఒక పరమ కారణము కలదు అది ఏ ఈశ్వర ఈ భేదములన్నీ కల్పితమే జగత్తు దృశ్య మిథ్య ఈశ్వర చైతన్యం ఒక్కటే వాడు తెలుసుకుంటాడు వాడు చూస్తూ ఉంటాడు నామరూపాలు చూస్తూ కూడా అవి భిన్నములు కావు కారణం కంటే సపరేట్గానూ లేవు వాటికి వాస్తవికత లేదు అని తెలుసుకుని ఆత్మస్వరూపనిష్ఠుడై వాడు ఉంటాడు కాబట్టి భేదవాక్యాలను చూపించి నీవు అభేదాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే అది కుదరదు తత్వమసి అన్యోసావన్యోహమ స్మీతి నవేద ఇత్యాది ఇవి వాక్యాలు చాలా గొప్ప గొప్ప వాక్యాలు రహదారుణ్యకంలో ఏమని చెప్పారంటే వీడు ఉపాసన చేస్తున్నాడు ఏమను ఉపాసన చేస్తున్నాడు అన్యో సౌ అసౌ అంటే దేవత ఇప్పుడు కూడా అదశబ్దం దేవత అని చెప్తుంది పరలోకాన్ని ఇదం శబ్దం ఇహలోకాన్ని అది వ్యవస్థ ఒక రూలు కాబట్టి అసౌ అంటే ఇది దేవత ఈ దేవత అన్య అసౌ ఇప్పుడు ఇంద్రునికి మీరు హోమం చేయబోతున్నారు అనుకోండి ఇంద్రా స్వాహ అని హోమం చేయబోతున్నారు అనుకోండి ఇంద్రుడు ఉన్నాడు ఈ హోమం చేసేవాడు నేను నేను హోమం చేస్తున్నాను ఇంద్రుడు నేను ఇప్పుడు నేను ఇంద్రుడు ఒకటా లేకపోతే వేరువేరా వేరువేరు అన్యోసౌ అన్యోహం నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను ఇంద్రుడు ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇంద్రుడిని ఆహ్వానించాలి అగ్నిని అగ్న ఆయాహి వేతయే గురుణానో అంటూ మంత్రం ఉంటుంది హే అగ్నే ఆహి రవయ వీతయే మేమేమో హోమాలోపీ చేస్తాం పూజలు చేస్తాం వాటిని స్వీకరించు ఇప్పుడు మీరు పూజ పూజాక్రమంలో ఏమని చెప్తారు ధ్యాయామి అవాహయామి ఒక శ్లోకం ఉంటుంది విఘ్నేశనం అస్తుభ్యం ఆహయామి త్వం ఇహాగత్య ఉపవిష మమ పూజాంగృహాణ అనుష్ప్పు ఇప్పుడు అనుష్ప్పు నేను కొంచెం ఊపికి పడితే దాన్ని చంద్రస్వాదు నేను ఇప్పుడు ఏమన్నానంటే విఘ్నేశ్వరా నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను పూజ చేస్తాను నా పూజను నువ్వు స్వీకరించు ఇప్పుడు మరి అన్యోసవ్ అన్యోహం అన్యోసవ్ అన్యోహం స్మీతి సో అలాగే ఎవడైతే భేద బుద్ధితోటి ఉపాసన చేస్తాడో నా స వేద ఇసుకో పతానహి హైదన్నో సహా నా వేద ఇదన్నో యథాపశు అది లేద్దు అక్కడ మంత్రంలో ఉంది యథా పశువు యథాపశు అంటే వీడిని యానిమల్ని తిగుతున్నట్టు కాదు అక్కడ అర్థం అక్కడ అర్థం ఏంటంటే వీడు ఆవుని పెట్టుకుంటాడు వెనకాల పల్లెటూళ్ళలో వెంట వెనకాల ఆవును పెట్టుకుంటారు ఈ ఆవు ఈ ఆవుకి తౌడు అన్ని పెడుతూ ఉంటాడు పెడితే ఆవేం చేస్తుంది వీడికి పాలిస్తూ ఉంటాడు యథాపశు అలాగే ఆ ఆవుకు వీడు తవుడు పెడతాడో అది వీడికి పాలిస్తుంది అలాగే ఈ దేవతకి వీడు హవిస్సు ఇస్తాడు ఆ దేవత వీడికి కోరిక తీసారి ఎవడో పశువుని కొట్టాడు కొడితే ఆరుగుమింట వెళ్ళిన వెంటనే నాకు ఈ మంత్రం గుర్తుకొచ్చింది ఓహో ఇలా ఉంటుంది ఎందుకంటే నేను దానికి తౌడు పెడుతున్నాను కాబట్టి దాన్ని కొడతాను అది నాకు దానికి ఆ రకమైన స్వామి స్వా సంబంధం ఉంది యథాపశు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడిని నేను పూజిస్తున్నాను కాబట్టి ఇంద్రుడు కోరిక తీర్చాలి ఇంద్రుడు తీరుస్తాడు కూడా ఎందుకు తీర్చడు పూజను స్వీకరించిన ఇంద్రుడు కోరిక తీర్చకుండా ఎక్కడికి పోతాడు కోరిక తీరుస్తాడు యథాపశు నసవేద అని చాందో గోపనిషి బృహదార ని గోపనిషత్తులో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఉంది మంత్రం నాలుగో ప్రథమ మొదటి పుస్తకంలో ఉంది మీరు వెతుక్కోండి తర్వాత ఇండెక్స్లో దొరుకుతుంది కూడా అన్యోసావన్యోహం స్మిత నసవేద యథాపశు అక్కడ వాక్యం అలా అథయోన్యాన్ దేవతాముపాస్తే అథాని బిగినవుతుంది అథ అన్నది ప్రకరణం బిగినండి యహా అన్యాన్ దేవత ముపాస్తే అదే నువ్వేరా దేవత నీకంటే భిన్నమైన దేవత ఏమీ లేదు అసలు దేవతవి కానీ నీకంటే భిన్న ఉపాసన చేయి కానీ భిన్నము అనే నువ్వు ఉపాసన చేస్తే అన్యోసవు అన్యోహమ స్మితి అది అభినయం అలాగనక నువ్వు ఉపాసన చేస్తే నస వేద తత్వమసి అదేమో నెగిటివ్ నెగిటివ్గా చెప్పారు అంటే నీ చేత దేవత నీకంటే భిన్నంగా లేదు అని నెగిటివ్ పాజిటివ్ తత్వమసి ఆ పరమాత్మ ఏ పరమాత్మనైతే నీవు ఆరాధిస్తున్నావో జగత్కారణంగా జగత్కారణమనే ఇదం అయితదాత్మ్యం ఇదము సర్వం ఈ సర్వము ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించిందో స ఆత్మా తత్వమశి శ్వేతకేతో అదే నీ ఆత్మ చైతన్యము అదే నీ వై అని చెప్పింది కాబట్టి అది పరమార్థము భేదవాక్యములను నువ్వు చూపించి ఈ పరమార్థాన్ని నిరాకరించడానికి వీర్లేదు మరి భేదవాక్యాలను నువ్వు అంగీకరిస్తావా అంగీకరించవా అంటే గౌణవృత్తి చేత అంగీకరిస్తావు ఆ కాలమునందు ఆ స్థానంలో ఆ వ్యక్తికి అది ఉపయోగపడుతుంది అని అంగీకరించడమే తప్ప అదే పరమార్థము అని మాత్రం స్వీకరించడం కుదరదు అత ఉపనిషత్సూ ఏకత్వం శ్రుత్యా ప్రతిపిపాదయిషితం భవిష్యావిమాశ్రి ఏకవృత్తి కాదు ఏకత్వ వృత్తిం మీ పుస్తకంలో ఎలా ఉంది ఏకత్వాన్ని కదా మా పుస్తకంలో ఏకాను ఏకత్ ఏకత్వ వృత్తి మాశ్రి లోకే భేదృష్ట్యనువాద గౌణ ఏప్రాయ అత ఇవలన ఇందూవలన అంటే అర్థం ఏమిటి అదే భవిష్యద్వృత్యా అనేటువంటి వాక్యానికి ఇక్కడ అర్థం చెప్పబోతున్నారు ఇందువల్ల అంటే ఏమిటి భేదాన్ని నిరాకరిస్తోంది కాబట్టి శృతి అన్యోసావన్యోహమస్మితి నవేద వాడు భిన్నము అని అనుకుని ఉపాసన చేస్తున్నాడు వాడికి తెలియలేదు అంటే ఇప్పుడు భిన్నమా భిన్నమా అభిన్నం వాడికి తెలియలేదు అంటే అజ్ఞానం చేత భేదం కనపడింది అని తెలుస్తోంది కదా కాబట్టి ఉపనిషత్తుల ఎందు శృతి ఏకత్వాన్ని ఇప్పుడు శృతి మాట్లాడడం ప్రారంభించింది అనుకోండి అలా అనుకోండి మీరు కర్మకాండ ఆరంభం చేసింది ఈ కర్మకాండాన్ని బోధిస్తున్న శృతి భవిష్యత్తులో అంటే ఉపాసన దాటి జ్ఞానం దగ్గరకు వచ్చేప్పటికీ ఏకత్వాన్ని బోషించబోతోంది అటువంటి శృతి భవిష్యత్తులో రాబోయే ఏకత్వ జ్ఞానాన్ని ఆశ్రయించుకుని అది మనస్సులో పెట్టుకుని భవిష్యత్తులో నేను వీళ్ళకి ఏకత్వాన్ని బోధిస్తాను అని మనస్సులో పెట్టుకుని కానీ ప్రస్తుతం వీళ్ళు పాపం భేద దృష్టిలో ఉన్నారు ఒక్కసారిగా వాళ్ళ నెత్తి మీద అభేదాన్ని పాలిస్తే వాళ్ళు కంగారు పడతారు తెలుసుకోలేకపోతారు పైగా తప్పుదారిని కూడా పోయే ప్రమాదం ఉన్నది పూజ చేసి వాడికి మీరు అభేదం చెప్పారనుకోండి వాడు పూజ మానేసి పోతాడు అభేదాన్ని తెలుసుకోలేకపోతుంది అలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి వాడి యొక్క భేద దృష్టిని అనువాదం చేస్తోంది శృతి అనువాదం చేసి లోకే భేద దృష్టి అనువాద సో లోకసిద్ధ భేదృష్టి అనువాద శాస్త్రే క్యర్థ ఇప్పుడు లోకంలో భేద దృష్టి ఉంది అంటే లోకదృష్టిని అనుసరించి రాసిన శాస్త్రాలలో భేద దృష్టి ఉంది అభిప్రాయం లోకంలో భేద దృష్టి ఉంది ఆ భేదృష్టిని అనుసరించి శాస్త్రాలు రాస్తారు వాటిల్లో భేద దృష్టి ఉంటుంది ఇప్పుడు మన పాలిటికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాలిటిక్స్ పాఠం చెప్పారనుకోండి ఆ పాలిటిక్స్ పాఠమును అమెరికాలో ఉండే పాలిటిక్స్ పాఠానికి తేడా ఉంటుంది ఇక్కడ పాలిటిక్స్ పాఠాల్లో ఏముంటాయి కోలిషన్ గవర్నమెంట్లు రెండు వందల యాభై పార్టీలు వాళ్ళు ఉండడాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ పాలిటిక్స్ డిపార్ట్మెంట్ పాఠంలో అమెరికాలో పాఠం ఏమైనా రిపబ్లికన్స్ డెమోక్రాట్సు వాళ్ళగా వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటుంది పాఠం ఆ సమాజ దృష్టిని అనుసరించి ఆ శాస్త్రం నిర్మాణం అవుతుందండి వీళ్ళు శాస్త్రాల ఇప్పుడు యాభై ఏళ్ల క్రితం అసలు ఒక శాస్త్రం ఒక పూజ ఒక ఉపాసన లేకుండే అది ఇప్పుడు విస్తరించి మొత్తం అంతటా పుస్తకాలు వచ్చి కొత్త కొత్త పుస్తకాలు కూడా వస్తున్నాయి ఇవేవో ఉపాసనలు పట్టుకొస్తూ ఉంటారు కొత్త కొత్త ఉపాసనలు పట్టుకొస్తారు అలా అలా వస్తూ ఉంటాయి దాంట్లో భేద దృష్టి అంతా ఉంటుంది ఆ భేద దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళందరూ అలా డెవలప్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటారు జత ఏవేవో వస్తూ ఇప్పుడు ఓ సుప్రభాతం వస్తే ఇంక కనబడ్డ ప్రతిదానికే ఓ సుప్రభాతం వస్తూ ఉంటుంది ఓ డజన్స్ ఆఫ్ సుప్రభాతాలు వస్తాయి ఆ సుప్రభాతంలో భేదం ఉంటే ఇవన్నీ భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి భేదమే సత్యం అది ఇవన్నీ చూపించేదిగో భేదమే సత్యం అంటావా ఈ సుప్రభాతాలన్నీ చూపించి కాబట్టి భేదమే సత్యము ఆహా ఏం పాండిత్యం కాబట్టి భేద దృష్టి అనువాదం అది గౌణము మరి ఏమిటది ఆ భేద దృష్టి మరి ఇవన్నీ ఉన్నాయి కదా అది ఏమిటి అంటే గౌణము అంటే ఆరోపితము ఇది ఎలాగంటే దీనికి కింద టీకాకారుడు దృష్టాంతం చెప్పాడు అరుంధతి చూపిస్తానని తీసుకెళ్ వీడికి అసలే కంగారు ఈ పెళ్లి కొడుకు కంగారు దృష్టి ఉంటుంది వీడికి అరుంధతిని చూపించాను అరుంధతి అదిగో అంటే అదిగో అదే అరుంధతి అని అడుగుతాడు వీడు ప్రస్తుతానికి తలకాయ ఉప్పి అది అదే అదేనా రుంధతి అంటే సరే మంచిది నీకు అది కనపడింది కదా దాని పక్కది చూడు అది అని పక్క దానికి ఓహో దాని పక్కదారుంధతి అంటాడు వీడికి ఎక్కడికెక్కడికి అరుంధతి అనే దృష్టి అయితే ఆ పక్కది కనపడింది కదా నీకు బాగాను దానికి కొంచెం ఇటు పక్కకి వెళ్ళు అక్కడ మినుగురు మినుగురుగా ఉంది ఆహా అదే అరుంధతి అవి ఇంకా అరుంధతి రావడానికి టైం ఉంది సో ఆ విధంగా భవిష్యత్తులో వీడికి అవిధతిని చూపించడం కోసం ఇప్పుడు పెళ్లి కొడుకుని కాదంటే వాడు పాపం కించకూర్చు నీకు చేత కాదు నువ్వేమో చూడటం చేత కాదు నీ కంగారు ఎక్కువ అంటే వాడికి కించకూచుంటాడు అలా అనుకుండగా నాయన అక్కడి నుంచి ఇక్కడికి రా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అలా ముందుకు తీసుకెళ్తాను అదేవిధంగా కర్మకాండలో భేద దృష్టిని అనువాద మాత్రమే అనువాద అంటే రీస్టేట్ వాడు అనుకుంటున్నదాన్ని మళ్ళీ వీడు చెప్పడం దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఒక సపోర్ట్ దొరుకుతుంది ఆ సపోర్ట్ని బేసిస్గా చేసుకుని వాడికి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చి వాడిని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది అందుకోసం ఆ భేదాన్ని చెప్పారు అది అనువాదము గౌణము ఆరోపితము అంతే కానీ యథార్థం కాదు గౌణ ఏ ఇతిప్రాయ సో ఇది గౌణమే కానీ యథార్థం కాదు ఇది రేపు క్లాస్లో దీన్ని మనం సెటిల్ చేద్దాం ఈ శ్లోకం పూర్తవుతుంది రేపు ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణము దశ్యే పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యూ శాంతిశ్రాశ్రాం శ్రీ గురుగో నమీ ఓం తత్స్వత్రీకృష్ణాపణమూ